తస్మై శ్రీ గురవే నమ శాం శాంత్రీ ఓం శ్రీ శ్రీ శ్రీ కులార్ నవతంత్రంలో పన్నెండవ ఉల్లాసం నందు ముప్పై ఎనిమిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఆ శ్లోకంలో శ్రీ పరమశివుడు పార్వతీదేవికి బోధిస్తూ చెప్తాడు ఏమనంటే కిం తీర్థాద్యై మహాయాసై కిం వ్రతై కాయ శోషణై నిర్వ్యాజ సేవా దేవేశి భక్తిరేషాహి సద్గురో కిం తీర్థయాత్రలు చేస్తే ఉపయోగం ఉన్నాయి ఏం ప్రయోజనం ఉన్నాయి ఆయాస సాధ్యములు కాయ ఇంద్రియ శోషణములు చేస్తేనే ఆ తీర్థయాత్రలు జరుగుతాయి శరీరము సూష్కించబోతుంది ఇంద్రియాలు సుష్కరించబోతాయి మరియు ధనము వెచ్చింపబడుతుంది అన్ని విధాల నష్టమే అందువల్ల కాయశోషణి వ్రతైహి తీర్థైరీర ఇంద్రియాలను శోషింపజేసేటువంటి వ్రతాల చేత తీర్థాల చేత ఆయాసాధ్యమైనటువంటి తీర్థ పర్యటనల చేత ఏం ప్రయోజనం అయితే స్వామీజీ మరి తీర్థయాత్రలు తిరుగుమని వ్రతాలు చేయమని ఉపవాసాలు చేయమని ఇవన్నీ ఎవరు చెప్పారు శాస్త్రమే చెప్పింది కదా శాస్త్రం చెప్పింది దాన్ని గురువులు అనువాదం చేసి జీవులను ప్రవృత్తం చేస్తున్నారా లేదా అరే నారా ఇల్లు వాకిలి బిడ్డలు బేకలు ధనము కుట్ర భూమి అని ఇంట్లోనే పడేస్తారా మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు తీర్థయాత్ర చేసిరా క్షేత్రానికి వెళ్ళిరీ అని మహాత్ములు కూడా అగ్నిజులను ప్రేరణ చేస్తూ ఉన్నారు చేస్తున్నారు తీర్థయాత్ర ఏం ఫలం ఉన్నది అని మీరు అంటారు మరి ఆ శాస్త్రాలని వ్యర్థమేనా వ్యర్థములు కూడా కావు సర్వ సామాన్యమైనటువంటి ప్రాకృత పురుషులు ఎవరైతే చెప్పబడింది వాళ్ళకవి యుక్తమే వాళ్ళు తప్పకుండా తీర్థయాత్రలు వ్రతాలు చెప్పాలు ఇవన్నీ చేయాల్సిందే మరి ఇక్కడనే నిషేధం చేస్తున్నారు మీరు అని అంటే దాని తాత్పర్యం ఏంటంటే ఎవరికైతే గురుదేవుడు లభించాడు గురుసేవ లభించిందో అటువంటి వానికి ఈ తీర్థాలతో ఏం ప్రయోజనం లేదంటాడు ఎందుకంటే సకల తీర్థాలు వ్రతాల చేత ఏ ఫలం అయితే లభిస్తుందో అది గురుసేవ ద్వారానే లభిస్తుండగా మళ్ళీ తీర్థాలు ఎందుకు పోతావు చక్కగా సుత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి సద్గురుడు లభించడం మీదట అతని సాన్నిధ్యంలో ఉండి అతని యొక్క ముఖారబిందం ద్వారా తత్సమస్య మహావాక్యాల యొక్క శ్రవణ మననిసలు చేస్తే ధరిస్తావు కానీ తీర్థయాత్రలతో ఏం ప్రయోజనం అందుకని ఎవరికైతే గురుభక్తి ఉన్నదో గురుదేవుడు లభించాడో గురుసేవ ప్రాప్తమైనదో అటువంటి వానికి తీర్థయాత్రల చేత ఏమీ ప్రయోజనం లేదు ఏమీ ఫలం మనకు జాబాల దర్శనోపనిషత్తు కూడా చెప్తుంది సద్గురు సత్శాస్త్రం లభించిన తర్వాత మళ్ళీ ఇంకా తీర్థయాత్రలోకి పోతావా పోతే ఏమవుతుందో తెలుసా చేతిలో ఉన్నటువంటి రత్నాన్ని పోగొట్టుకొని గాజు పెం ఎందుకంటే ఉత్కృష్టమైన సాధనాలు లభించడం మీదట ఇంకా మళ్ళీ నికృష్టమైనటువంటి సాధనాల్లో ప్రవృత్తుడవైతు అంటే అతడు అధోముఖంగా వెళుతున్నాడా ఊర్ధ్వముఖానికి వెళుతున్నాడా అధోముఖానికి వెళ్తున్నాడు అందువల్ల అది ముముక్ష అయినటువంటి వానికి సాధకునికి ఉచితం కాదు ఆత్మ తీర్థం బహిష్ర్థాని యోవ్రజేత్ కరస్తం సహారత్నం తక్వాకాశం విమార్గతే సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి చక్కగా ఆత్మచింతన చెయ్యాలి ఆత్మవిచారం చేయాలి అటువంటి ఆత్మతీర్థాన్ని సముస్తృత్య ఆత్మతీర్థాన్ని వదిలిపెట్టి బహిష్ తీర్థాన్ని యువ రజే బాహ్యమైనటువంటి తీర్థాలు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి కాశీ ప్రయాగ తిరుపతి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది తిరుపతిలో మొత్తం జలమయం అయిపోయింది ఇప్పుడు అలా గాడిలు బర్యలు అన్నీ కొట్టుకుపోతున్నాయి ఆ మొత్తం దర్శనే బంద్ అయిపోయింది చూడు ఇప్పుడు ఎంత ఆయాసం ఎంత కష్టం ఇప్పుడు పోయిన ప్రయాణికులకు ఎక్కడో లెక్కడ రూముల నిలిచిపోయినారు చూడు కీర్తం భగవంతుని దర్శనానికి పోతే కష్టాలే దర్శనం అవుతున్నాయి దుఃఖాలే దర్శనం అవుతున్నాయి కాయశూషణ హేక్యం శరీర ఇంద్రియాలను సృష్టింపజేసేటువంటి ఆ తీర్థాలతోని ఏం ప్రయోజనం అంటాడు అందుకని ఆత్మతీర్థం సముస్తృత బహిష్ర్థాన్ని యువ రజేత కరస్తం స మహారత్నం తక్వాకాశం విమార్గతే చేతిలో ఉన్నటువంటి రత్నాన్ని పోగొట్టుకొని గాజు పెంకను వెతుకుతూ ఉన్నాడు అట్లయితది యొక్క గతి అందుకని భావతీర్థం పరం తీర్థం ప్రమాణం సర్వకర్మసు అన్యథా లింగతే కాంత అన్యాలింగతే సుత భావం ప్రధానమయ్యా తీర్థం పోతేనే నీకు ముక్తి దొరుకుతుంది ఇట్లే కాదు తీర్థం పోయి నువ్వేం చేసేది ఉన్నది ఆ శిలా విగ్రహ రూపమైనటువంటి భగవంతునికి నమస్కారం చేసేది ఉన్నది అంత దూరం పోయి ఆ దేవుడు ఎగురంగా ఇప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడతాడు అరే చూసిందుకు పోయినాడు కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంత దూరం పోయి తనలోని దైవాన్నే దర్శిస్తున్నాడా లేదా మరి ఆదేదో ఇక్కడ అవుతుంది కదా ఇది కాడా కళ్ళు మూసుకొని ఆ భగవంతుని ధ్యానం చేసుకోవచ్చు కదా మంచిగా చక్కగా ఆ ఈ వరదల్లో కొట్టుకపోయేది దది ఆ డబ్బు ఖర్చు పెట్టేది దపుతుంది ఈ కష్టాలు పడేది దపుతుంది అందుకని భావతీర్థం ప్రధానం అయ్యా భావత్ వచ్చి దేవు భావన ప్రధానం యద్భావం తద్భవతి భావన ప్రధానం కానీ అంత కష్టాలు పడి అక్కడ పోయి దర్శించుకునేది ఏమవసరం భావతీర్థం పరం తీర్థం ప్రమాణం సర్వకర్మసు అన్ని కర్మల లోపల ప్రమాణభూతమైనటువంటిది ప్రామాణికమైనటువంటిది భావతీర్థము అందుకని భావన చేయి భగవంతుని హృదయంలో దర్శించు అది ముఖ్యం ఆ విధంగా చేయకుండా ఏమేమో చేస్తాడు నా కొడుకులు నా భార్య వాళ్ళు వీళ్ళని వాళ్ళను మంచిగా చనువు చేసుకొని వాళ్ళను ప్రేమ చేస్తూ కొడుకులను ముద్దాడుతూ మనములను ముద్దాడుతూ ఇంకేమేం పనులు చేస్తాడు కాలమంతా వ్యర్థం వచ్చుతున్నాడు జీవుడు అందుకని ఆత్మతీర్థం చాలా ఉత్కృష్టమైనటువంటిది తీర్థం అనే శబ్దము తీర్థం అనే శబ్దం అపభ్రంశమై తీర్థమైంది తీర్థం త్వం ధరించిపోతావు నువ్వు తరించిపోతావు అని అర్థం ఎట్లా ధరిస్తావు ఆత్మవిచారణ చేస్తే తరిస్తావు ఆత్మ తీర్థం ఆత్మ తమ్ము తరసి నువ్వు తరించిపోతామని చెప్పింది కాబట్టి ఆత్మతీర్థం గురించి విచారం చేయి దేవాన్ కాష్టాది నిర్మితాన్ తీర్థాన్ని తోయపూర్ణాన్ని దేవాన్ కాష్టాది నిర్మితాన్ యోగి నో నప్రపూజ్యంతే స్వాత్మ ప్రత్యయ తీర్థాలన్నీ కూడా జలపూర్ణము జలమయములు అదే ఇప్పుడు తిరుపతి అంత జలమయమైంది కదా ఇప్పుడు వర్షాలు పడడం వల్ల జలమయమైంది కానీ తీర్థం అయి మొట్టం వల్ల ఏం చేస్తారు నదులను లేదా పొలంలో శిలయరులను మొదలు స్నానం చేస్తారు తీర్థాన్ని తోయపూర్ణాన్ని జలపూర్ణములైనవి తీర్థాలైన కూడా దేవాన్ని కాష్టాది నిర్మితాన్ని కాష్టము శిలా లోహము మృతికల చేత తయారు చేయబడ్డాయి దేవతలు ఏవి నువ్వు ఏ దర్శనం కోసమైతే నువ్వు పోతున్నావో అవి శిలా విగ్రహములైనా ఉంటాయి లోహ విగ్రహములైనా ఉంటాయి కాష్టములు అంటే ధాతు రూపమైనవి ఉంటాయి దారు కట్టేవి ఉంటాయి జగన్నాథ్ లోపల ఏం విగ్రహం ఉంది కట్టే విగ్రహం ఉంది అన్నత్ర అన్నత్ర అనేక రకాల విగ్రహాలు ఉంటాయి అంతే కదా వాటి కోసమే కదా నువ్వు ఆ తంటాలు పడకుండా సరే నీ భావన ఆ శిలా విగ్రహం నందు లేదా ధాతుమయ విగ్రహం నందో నీకు భగవంతుడు అనేటువంటి బుద్ధి ఉండడం తప్పు కాదు అని మంచిదే కానీ దాని తాత్పర్యం ఏంది ఆ మృతికారూపమైనటువంటి ఆ విగ్రహం ఎటువంటిదో నీ శరీరం కూడా గట్లే ఉన్నది నాయన ఆ విగ్రహంలో ఏ విధంగా నువ్వు భగవంతుని దర్శించుకుంటున్నావో అట్లా ఈ మృత్తికారూపమైనటువంటి శరీరంలో కూడా అజర అమర సచ్చిదానంద రూపమైనటువంటి భగవంతుడు నిత్యము నివసించి అతన్ని దర్శించుకో అని చెప్పే తాత్పర్యం ఉంది విగ్రహానికి దర్శించమని విగ్రహానికి మొక్కమని తాత్పర్యం లేదు అక్కడ మొక్కినట్టు ఇక్కడ దర్శించు అన్నట్టు తాత్పర్యం నీలో నిన్ను దర్శించుకో మరి అక్కడికి కూడా కళ్ళు మూసుకొని మొక్తాడు కదా వాడు అంటే వానిలోనే దర్శించుకుంటున్నాడు భగవంతుని మరి ఆ కళ్ళు మూసుకునే ఏదో ఇక్కడ ఇంటికాడ మూసుకొని నీలోనే ఆ పరమాత్మను దర్శించుకుంటే చాలా ఉత్తమం కదా తరించిపోతాం కదా అందుకని తీర్థాన్ని తోజపూర్ణాన్ని దేవాన్ని కాష్టాది నిర్మితాన్ని యోగిను అన్న ప్రపజ్యంతే స్వాత్మ ప్రత్యయ కారణాత్ తన స్వస్వరూప ప్రత్యేమం అంటే వృత్తి ఆత్మాకర వృత్తి కలిగి ఉన్నందువలన యోగులు ఆ కాష్టాది విగ్రహాలను పూజించరు ఆ జలమయమైనటువంటి తీర్థాల్లో మునుగరు మరి ఏం చేస్తారు అల్లప్పుడూ ఆత్మతీర్థంలోనే మునుగలివేస్తూ ఉంటారు యస్ ఆత్మరజరే సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్న సుతుష్ట తార్యం నీతే నాని ఏమి కర్తవ్యం బహిస్తీర్థాపరం తీర్థం అంతస్తిర్థం మహామునే ఆత్మీర్థం మహాతీర్థం అన్యత్ర్థం నిరర్థకం ఆత్మతీర్థమే చాలా శ్రేష్టమైంది బహిస్తీర్థం కంటే అంతస్తీర్థం చాలా శ్రేష్టమైంది ఆ అంతీర్థం ఏంది అంటే ఆత్మతీర్థం అదే మహాతీర్థం దానికంటే అన్యతీర్థం నిరర్థకం దానికి అన్యమైనటువంటి తీర్థాలు ఏవైతే ఉన్నాయో కూడా నిరార్థకములు అర్థం అంటే ప్రయోజనము నిరర్థకం అంటే నిష్ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు ఒక అవచ్ఛేదకం మాత్రం గమనించాలి అత్యంత ప్రాకృత పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్థాలు పోవాల్సిందే తీర్థాలు తిరగాల్సిందే వాళ్ళకు మహాత్ములు అంటే తెలియదు సత్శాస్త్రం అంటే తెలియదు సద్గ్రంథాలు తెలియదు అహోరాత్రులు డబ్బు డబ్బు డబ్బు డబ్బు కోసమే శ్రమిస్తూ ఉంటారు వాళ్ళు భూమి పుట్ర ఆస్తులు పాస్తులు వాటిని సంపాదించడంలోనే వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారికి కనీసం ఏడాదికో ఆరు నెలలకోసారి పోయి ఆ తీర్థయాత్ర ఆ దేవుని దర్శించుకొని రా అని చెప్పింది అది అది వాళ్ళకు యోగ్యమే కానీ ఎవరికైతే సద్గురు సత్శాస్త్రం లభించిందో అది ఈశ్వర కృప అని మనం చెప్పుకున్నామా లేదా ఈశ్వర కృప అంటే దానికి నిదర్శనం ఏమిటి సద్గురు ఆరు సత్శాస్త్రకి ప్రాప్తి ఈశ్వర కృప ఈశ్వర కృప మ మరి ఈశ్వర కృప అయిన తర్వాత నువ్వు సత్శాస్త్రాన్ని సద్గురు దేవుని నుండి చక్కగా అధ్యయనం చేసి అభ్యాసం చేసి ఆత్మ విచారం చేసి దన్విడం కావాలి కానీ మళ్ళీ వెనక్కి తిరిగి తీర్థాలు పోతావు ఆరుఢపతితుడు అంటారు ఇటువంటి వాళ్లకు ఆ కైలాస మాట ఆడతారట కదా మాకేం వరకలేదు కానీ ఆ పెద్ద పాము ఉంటుంది అంటది ఆ పెద్ద పాము మింగతే మళ్ళీ చక్కగా వాడు కిందికి వస్తాడు అంట సద్గురు సత్శాస్త్రాలు దొరికిన తర్వాత మళ్ళీ తీర్థయాత్రలు వ్రతాలు జపాలు చేస్తానంటే వాడు ఆరుఢపతితుడు అనబడతాడు అందుకని సాధకుడు మముక్షు జిజ్ఞాసు చక్కగా ఆత్మచింతన ఆత్మవిచారం చిత్తము ఏదైతే ఉన్నదో తీర్థాల్లోకి వెళ్ళి స్నానం చేస్తే శుద్ధిపడదు నాయన అంటాడు తీర్థాలలో మునిగితే అది శుద్ధిపడదు ఒక కథ ఇట్లా వెనుకంలో వచ్చింది ఏంటంటే పంచపాండవులు తీర్థయాత్రలకు బయలుదేరినాడు బయలుదేరి కృష్ణ దగ్గరికి వచ్చిందంట వచ్చి కృష్ణ మేము అందరం కలిసి తీర్థయాత్రలకు బయలుదేరిపోతున్నాము మీరు కూడా మా తోడుగా వస్తే బాగుంటుంది కదా అని ధర్మరాజు కృష్ణుని ప్రార్థించాడు ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు అన్నాడు ఇగో నాకు అంత తీరువాఠం లేదు గాని నేను ఇగో ఈ సొరకాయ ఇస్తాను నీకు ఈ సొరకాయ నా ప్రతినిధి నేనే అనుకో మీరు ఏ తీర్థాల్లో మునుగుతారో అక్కడ ఈ సొరకాయను ముంచండి నేనే స్నానం నాకే స్నానం చేయించినట్టు అనుకోండి సొరకాయ అంటే మీరెక్కడెక్కడ తీర్థాల్లో మునిగితే అక్కడక్కడ ఈ స్వరకాయను ముంచుతుంది ఇది నా ప్రతినిధి ఇది నేనే అనుకోను నేనే స్నానం చేస్తున్నా సరే స్వామిజీ అని అంత ఆ స్వరకాయను తీసుకొని పోయినరు ఇగ అన్ని తీర్థాలలో తిరుపుతూ ఈ స్వరకాయను ముంచుతుండ్రు లేబడుతుండ్రు మళ్ళా వెంట తీసుకొని పోతున్నారు తీర్థ పర్యటన చేసి మళ్ళీ తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఆ అంత యాత్ర బరాబర్ మంచిగా అయిందా క్షేమంగా జరిగిందా యాత్ర అని కుశల ప్రశ్నలు అన్నీ చేసే కృష్ణుడు ఆ సురకాయను కోపించి ఆ కూరలలో వేయించాడు ఆ తీర్థక్షేత్రాల్లో ఉంచుకొచ్చిన సురకాయను దాన్ని మంచిగా తరిగించి ఆ కూరలల్లో వేయించాడు ఇక వడ్డిస్తున్నాడు వడ్డించేటప్పుడు అందరూ తూ తూ తూ తూ తూ అని ఉంచుతున్నారు ఇచ్చిందే సేదుకాయకాయ అయితే తీర్థక్షేత్రాల ఈ మునిగితే పవిత్రమైన తీర్థ ఈ చేదు పోతు ఇచ్చిన అందుకని చేదు పోయిందేమో ఇక వండితే చేదు ఉండదు కదా అని చెప్పి అందులో కూరలలో ఏపిచ్చినా అన్నాడు కానీ పొయ్యిందా పోలేదు చేదు చేదుగానే ఉంది పవిత్రమైనటువంటి గంగాది తీర్థాల్లో ఉంచితే కూడా సురకాయ యొక్క చేదు పోలేదు అది చేదు సురకాయ కురము అవి ఉండేది ఇప్పుడు ఈ పుంగి వాడతారు కదా పాములను పట్టే వాళ్ళు నాద స్వరం కదా అదే వాటి గుర్రాలతోనే చేస్తారు నడుమ సన్నం ఉంటుంది కింది వైపు మీదివైపు దొడ్డు ఉంటుంది దానికి ఆ పీక అలాంటిచ్చి ఆ నాద చేసి వాడతారు అది చేదు అనే అయితే నేను అనుకున్నా ఈ పవిత్రమైనటువంటి పుణ్య నదుల్లో దాన్ని ముంచితే చేదు పోయిందేమో నేను అనుకున్నాను మనకి ఏం తెలిసినట్టు ఎన్నికలం లేదు ఏం ప్రయోజనం లేదు అందుకే అంటారు కదా చేసిన పాపం పెట్టుకోని కాసేపు ఏమిన్న పెద్దలు అంటారు అందువల్ల తీర్థాలలో మునిగితే బాహ్య స్థూలదేహం శుద్ధమవుతుందేమో కానీ అంతఃకరణం శుద్ధి కాదు మళ్ళీ వాని ఆ సంస్కారాలు వాని అలవాట్లు ఏమని అన్నీ మళ్ళీ అట్లే పట్టుకొని వస్తాడు ఉంటాయి అయితే ఆ గంగాది పుణ్యనదుల్లో మునిగితే కూడా అంతఃకరం శుద్ధి అవుతుంది కానీ పవిత్రమైనటువంటి భావనతో మునిగాలి ఈ గంగా నది పవిత్రమైనటువంటిది స్వర్గం నుంచి వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి నది మన పాపాలు తప్పకుండా పోతాయి అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో భక్తి భావనతో మునిగినట్లయితే అంతకన్నా సూర్యుకి దోహదం అయితే కానీ ఎక్కడిది రండి రాని రండి పొద్దుగా దర్శనానికి పొద్దుంది రన్ రిజర్గోరం అడిగిపోయినా గందరగోళం తొందరనే ఏ దర్శనానికి పొద్దుంది నడుగురు నడుగురు జల్ది రాని మునుగరి జల్ది మునుగరి మునిగి లేవు అని అట్లనే ఉండ్రీ నిమ్మలం శాంతి ఆడైతుంది అందుకని చెప్తున్నాడు చిత్తం అంతర్గతం దుష్టం తీర్థస్నానై నీ ఇప్పుడు దుష్టమైనటువంటి అంతస్త అంతఃకరణము మనస్సు ఉన్నది కదా అది తీర్థస్నానాల చేత శుద్ధం కాదు నాయన అంటాడు నా శుద్ధ్యతి శుద్ధి పడదు శత జలై దౌతం సురా బండవా శుచి వంద సార్లు ఆ గంగా నదిలో ముంచినా గాని కల్లుకుండా శుద్ధి పడతాదా అట్లా ఈ దుష్టమైనటువంటి మనస్సు గంగా నదిలో పవిత్రమైన నదిలో మునిగితే కూడా ఇది శుద్ధి అట్లాంటప్పుడు ఎందుకు గురుసేవ చేయి గురుభక్తి చెయ్యి నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి గురు భక్తి చేసుకో అంటాడు జ్ఞాన నాంతో పాద జలం భావ శుద్ధ్యర్థం అజ్ఞానం తథ్యర్థము నింగవ జ్ఞానయోగ పరాయణములు ఎవరైతే మహాత్ములు ఉంటారో బ్రహ్మానుభూతిని పొందినటువంటి మహాత్ములు గురువులు సాధువులు సంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాదాలు కడిగి ఆ పాద తీర్థాన్ని నువ్వు తలపై జల్లుకొని నోట్లో పోసుకున్నట్లయితే నీ జన్మ ధన్యమైతే సకల పాపాలు పోతాయి అంటారు ఇక్కడ అనుద్ధత వచ్చేస్తుంది వాని అహంకారం దిగిపోతుంది అక్కడ అహంకారాన్ని మొత్తం వదిలిపెట్టి పాదపూజ చేస్తాడు అక్కడ అందుకని ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది అంతః క్షణము తత్క్షణమే శుద్ధి పడుతుంది గంగానదిలో మునిగిన దానికంటే కూడా వెయ్యి రేట్లు అధిక పదం ఉన్నది సద్గురుదేవుని యొక్క పాదపూజ చేత అందుకని గురుదేవుల యొక్క మహాత్ముల యొక్క పాదతీర్థాన్ని సేవించండి మీ జన్మ ధన్యమవుతుంది అంటున్నాడు భావశుద్ధ్యర్థం అజ్ఞానం తత్తిర్థం మునిపొంగ అజ్ఞుల యొక్క భావశుద్ధి ఎంత క్రణం శుద్ధి కలగాలంటే మహాత్ముల యొక్క పాదప్రక్షాళనం చేసినట్లయితే తప్పకుండా అంతకన్నా శుద్ధి కలుగుతుంది అందుకని సకల తీర్థాల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది సద్గురుదేవుని యొక్క పాద తీర్థం అని దాబార దర్శనోపనిషత్తులు చెప్తూ ఉండి దానే జపే యజ్ఞే కాస్తే పాష నకే సదా శివం పశ్చతి మూఢాత్మ శివే దేహే తీర్థాల్లో దానం చేసిన జపం చేసిన యజ్ఞాలు చేసిన ఏవేవి పుణ్యకర్మలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేసినప్పటికీ అయితే వాటిని అన్నింటినీ ఏ భావన చేస్తారు అంటే ఇప్పుడు విగ్రహాన్ని ఆరాధిస్తారు ఏ భావనతో ఆరాధిస్తారు భగవంతుడు భావన చేతనే కదా ప్రతిభావన చేతనే కదా పూజలు పునస్కారాలు జపాలు రచాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మాకు మోక్షం కావాలనేటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి వాళ్ళు దైవ భావనతో చేస్తూ ఉన్నారు కానీ వాటి అన్నిటికంటే కూడా వాటిలో ఏ శివుని అయితే దర్శిస్తున్నాడో ఆ శివుడు నీ దేహంలోనే ఉన్నాడని ఆయన అంటాడు ఆ విగ్రహాదుల్లో ఏ శివుణ్ణి అయితే నువ్వు దర్శిస్తున్నావో ఆ శివుడు ఎక్కడో లేడు నీ దేహంలోనే ఉన్నాడు అందుకని నీ దేహంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శిస్తే అన్ని తీర్థాలు జరిగినంత ఫలము లభిస్తుంది శివం పశ్చది మూఢాత్మ శివే దేహే ప్రతిష్ఠితే పాషాణమైనటువంటి కాష్ట నిర్మితమైనటువంటి విగ్రహాల్లో శివుని దర్శిస్తాడు మూఢుడు వాణి శరీరంలో శివుడు ఉండగా బయట చూస్తున్నాడు చూడ అవజానంతి మామూడా మానుష్యం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేష్డు అంటున్నాడు స్వయంగా మానుష రూపంలో నేను అవతరిస్తే నన్ను ఒక మనిషిగానే భావిస్తున్నారు నన్ను అవజానంతి అనాదరిస్తున్నారు పరంభావం అజానంత పరబ్రహ్మ స్వరూపుడు అనేటువంటి నన్ను తెలుసుకోలేక అవ్యయమైనటువంటి అజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేక మూడు నన్ను అనాదరిస్తున్నారు అంటాడు అంటే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండని కృష్ణుని అని చెప్తున్నాడా తత్పర్యమైంది అంటే సకల శరీరాల్లో నేను శరీరధారిణై నేను విద్యమానమై ఉండంగా వాని శరీరంలోనే వాని స్వరూపమై నేను ఉండంగా నన్ను తిరస్కరించి ఆత్మ స్వరూపాన్ని విస్మరించి బహిర్ముఖులైపోతున్నారు అహో ఏమి దౌర్భాగ్యము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ కష్టపాషానదుల్లో అక్కడ దేవుడు ఉన్నా అక్కడ పోతున్నారు వీళ్ళు భగోడైతే ఆయనతో కూడా చేస్తారు వీడు నాస్తికులు కానీ స్వయంగా నేను వాని శరీరంలో విద్యమానమై నిత్యప్రాప్తమై అనుభవ రూపం చేత నేను ఉన్నాను దాన్ని తెలుసుకోలేకపోతున్నాను వాని స్వరూపమే నేను కదా స్వయం హి తత్ అతి దూరతరం నిజబోధ రూపం గురుశాస్త్రయిన విలోక ఏది అది వారబోధంలో పండిత్ పీతామహర్జీ చెప్తాడు గురుశాస్త్రాన్ని ఆశ్రయించినంతవరకు భగవంతుడు ఎంత దూరం అంటే ఓ అతి దూరం అంటాడు స్వర్గం కంటే వైకుంఠం కంటే కూడా దూరం ఉన్నాడు బ్రహ్మలోకం కంటే కూడా ఇంకా అతి దూరం ఉన్నాడు భగవంతుడు ఎంతవరకు అంటే గురు శాస్త్రాలను ఆశ్రయించనంత వరకు ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయిస్తాడో అప్పుడు నికటం దగ్గరైపోతాడు భగవంతుడు దగ్గరైపోతాడు దగ్గరైపోతాడంటే ఎదురుగా ఆ విగ్రహాన్ని పెట్టుకొని మేము ఆరాధిస్తాము గట్లన ఆ విగ్రహంలాగా అంటే అట్లా కాదు ప్రకటం అంటాడు నికటం కాదు ప్రకటం అంటాడు దగ్గర కాదయ్యా వాడు స్వయంగా ప్రకటమయ్యే ఉన్నాడంటాడు ప్రకటమంటే ఎట్లా ప్రత్యక్షము ప్రకటమంటే ప్రత్యక్షము ప్రత్యక్షం అంటే ఈ శరీరము ఇంద్రియాలు అంతఃకరణము ఇవన్నీ కూడా ప్రత్యక్షములే కదా అట్లా ఉన్నాడా అంటే అవి కూడా నీకంటే భిన్నమేరా నాయనా నీకంటే భిన్నంగా కాదు స్వయం హి తత్ అన్నాడు స్వయంగా నీవే ఉన్నావురాయన అంటాడు అటువంటి స్వరూపాన్ని విస్మరించి ఎక్కడెక్కడ పోతున్నాడు అక్కే చేతి మధువిందేత కిమర్థం పర్వతం రజే ఆ వాని ఇంట్లోనే జుంటి తేనె వాడు పర్వతం పోయి తేనెస్తా అని పోతున్నాడు అంట ఇష్ట అర్థస్య సంసిద్ధవు కోవిద్వాని యత్నమాచార్యే ఇష్టమైనటువంటి పదార్థము అది స్వత సిద్ధమై వాని ఇంట్లోనే అక్కడనే బుద్ధిమంతుడు చూడు పర్వతం పోయి తెస్తా అని పోతున్నాడు ఎంత బుద్ధిమంతుడు ఓ విద్వాన్ ఎత్నాచర్యత్ ఏ బుద్ధిమంతుడు ప్రయత్నం చేస్తాడు పర్వతం పోయినే తినచేస్తా అని వాని ఇంట్లో ఉండంగా అట్లా ఈ సగల జీవుల యొక్క పరిస్థితికి ఎట్లే స్వయంగా వాని శరీరంలోనే పరమాత్మ విరాజమానమై సచ్చిదానంద రూపం చేత స్వయం ప్రకాశం చేత ఉండగా వాడు ఆ తన స్వరూపాన్ని విస్మరించి ఎక్కడో దేవుడు ఉన్నాడని ఏదో చేస్తాడని పోతున్నాడు ఎంత మూర్ఖత్వం ఇది అంతస్తంభం పరిత్యజ్య బహిష్టం ఎస్తు సేవతే హస్తంపిండ ముసృజ్య లిహేత్ కూర్ పరమాత్మన చూడు తనలోనే తన శరీరంలోనే విద్యమానమై స్వయం ప్రకాశమై సచిదానంద రూపం చేత నేను ఉండగా నన్ను విస్మరించి నన్ను వదిలిపెట్టి బహిష్టం ఎస్తు సేవతే బాహ్యమైనటువంటి దేవతలను ఎవడైతే సేవిస్తాడో వాడు ఎటువంటి వాడయ్యానంటే హస్తస్థం పిండ ముసృజ్య లిహేత్ కోర్ పరమాత్మన చేతిలో దోషల్లో మంచిగా పాయసం ఉంది మధురమైనటువంటి పాయసం ఉంది ఎవరో అన్న సంతర్పణ చేస్తున్నారు రాని ఆయన పాయసం అంత ప్రేమతో పిలిచి నీకు పాయసం పెట్టారు అది చేతిలో తీసుకున్నావు తీసుకున్న తర్వాత ఆ దోషల్లో నుంచి ఒక్కొక్క సుక్క కారి మోసేతుల నుంచి కింద అయితే వాడు అనుకున్నాడు నీ దోషుల్ది ఎక్కడ పోతుందిలే అది కింద పడిపోతుంది అది కొనియోద్దు అని మోసయ్యి నాకిండు అంట ఇట్లా లేబట్టి నాకు తెయ్యి దోషుల్ది ఉంటుంది అబ్బాబా మొత్తం మంటలే కలిసిపోతుంది ఆ గట్ల ఉన్నది విని పని స్వయంగా వాడే పరమాత్మ స్వరూపుడై వాని శరీరంలోనే నేను విద్యమానమై ఉండగా ఇప్పుడు ఎక్కడో జీవులు ఉన్నాడు నేను ఎక్కడో చూస్తా ఎక్కడో దర్శించుకొని వస్తా నేను తరించిపోతా అని పోతున్నాడు దీని గతి గంతే అంటారు ఉభయతో భ్రష్ట వడ్డీ కాశపడితే అసలే పోతుంది వృద్ధిమిష్టమత మూలమీ వినశతి కాశపడితే అసలే అవు గట్లయిపోయింది వీళ్ళు జీవుల గతి అంటారు అస్తస్తం పిండం స్స్తృజ కూర్ పరమాత్మను మోసేయి నాకు తెలువ చేతిలో ఉన్నటువంటి పాయాసాన్ని వదిలిపెట్టి శివ మహాత్మాని పశ్చాంతి ప్రతిమాసున్న యోగిన అజ్ఞానాంభావనార్థాయ ప్రతిమాహ పరికల్పితాహ అయితే వీళ్ళని అనవచ్చు ఏం స్వామిజీ ఈ దేవతారాధన ఈ విగ్రహారాధన మీరు ఇంతగా నిందిస్తున్నారు కీర్తాలు పోవద్దంటున్నారు వాడు ఇప్పుడు చెప్పిన దృష్టాంతం ప్రకారంగా చేతిలో ఉన్న పాయసాన్ని వదులుకొని మూచేనాగినట్టున్నది అని నిందిస్తున్నారు అట్టట్లా ఇది శాస్త్రంలోనే చెప్పిందిన్నది మహాత్ములే చెప్తూ కట్టి ఎట్లా అంటున్నారు ఎందుకు నిందిస్తున్నారు తీర్థయాత్రలను అని అంటే మేము నిందించడం లేదని ఆయన దానికి అధికారి పురుషులు వేరే ఉన్నారు ప్రాకృత పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్పబడింది ఉన్నది అది వాళ్ళకి యోగ్యమే ఉన్నది వాళ్ళకు పోవాలి కూడా కానీ ఇక్కడ మేము ఎందుకు నిందిస్తున్నాం అంటే ఎవడైతే గురు శాస్త్రాలు అంటే సద్గురు సత్శాస్త్రం లభించిన విదప కూడా తీర్థయాత్రలో పోతాడు కదా వాన్ని మేము చెప్తున్నాం వానికి చెప్తున్నాం అదే చెప్పినాడు శివమాత్మని పశ్చంతి ప్రతిమాసం నయోగిన యోగిలైనటువంటి వాళ్ళు జ్ఞానులు లేదా సాధకులు శివుణ్ణి తనయందే దర్శించుకుంటారు ప్రతిమాసం నా సేవతే ప్రతిమాలయందు విగ్రహాల సేవించడు అక్కడ భజించడు తనయందే దర్శించుకుంటాడు తన శరీరంలోనే దర్శించుకుంటాడు భగవంతుణ్ణి అయితే మరి అవన్నీ ఎందుకు కల్పన చేసినట్లు అని అంటే భావనార్థాయ ప్రతిమా పరికల్పిత అత్యంత అగ్ని పురుషులు ప్రాకృత పురుషులు ఎవరైతే ఉంటారో విషయపురుషులు ఎవరైతే ఉంటారో అత్యంత మంద బుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఈ విగ్రహారాధన గుళ్ళు గోపురాలు పరికల్పన చేయబడ్డాయి ఇవన్నీ ఇవన్నీ కల్పించబడ్డాయి మహాత్ముల ద్వారా ఇట్లనన్నా ఈ అగ్నిజనులు తరిస్తారేమో అని దయచేత ఆ దేవతారాధన అనేది కల్పించబడింది అంటాడు ఒకసారి తాత్పర్యం తెలుసుకోవాలి నిందకు నిందయందు తాత్పర్యం ఉండదు స్థుతి ఎందు తాత్పర్యం అహి నింద నింద్యం నిందితుంది నింద నింద్యమైనటువంటి దాన్ని నిందించడం కాదు కింటూ స్థుత్యం అది స్థుతి అని చెప్పింది ఇక్కడ విగ్రహారాధన తీర్థయాత్రను ఇక్కడ నింద చేసింది అంటే నిందయందు తాత్పర్యం లేదు ఇక్కడ నీ నీ స్వరూపాన్ని నీ అందే నివసించి ఉన్నటువంటి శివుణ్ణి దర్శించున్నాయనా దాని చేత నీ కళ్యాణం అయితే అని చెప్పే తాత్పర్యం ఉంది వాటిని నిందించే తాత్పర్యం లేదు ఇక్కడ భావం తెలుసుకోవాలి చెప్పింది ఉన్నది కానీ నీకు కాదు అద్భుతం సాక్ష సాక్ష పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి గురుదేవుడు లభించిన తర్వాత ఆ దీర్చి పెట్టి ఎక్కడో పోతున్నీ అంటే సాధకుడిని సావధానం చేయడానికి చెప్పడం జరిగింది అంటే సాధకుడు ఒక స్టేజ్ మీదకి వచ్చాడు ఒక హోదా మీదకి వచ్చాడు కింది తరగతి నుంచి జపము తపము అది అది చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ ఈశ్వరానుగ్రహం చేత అతనికి సద్గురు సత్శాస్త్రాలు పొందబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిపోతావా అని సాధకుడిని సావధానం చేయడానికి చెప్పింది తాత్పర్యం అక్కడ ఉంది అని తెలుసుకోవాలండి సరే ఇప్పుడు చూడండి కాయక్లేశేన మహత తపసా వాత్ ఫలం తత్ఫలం లభతే దేవి సుఖేన గురు సేవయా మహత తపసా కాయక్లేశేన యత్ ఫలం లభతే మహా ఆయాసం చేత కాయక్లేశం చేత అంటే శరీరాన్ని తప్పించుకొని శరీరాన్ని కష్టపెట్టి తీర్థాలు జపాలు తపాలు వ్రతాలు ఏవైతే చేస్తారో వాటి చేత కలిగే ఫలం ఏదైతే ఉన్నదో అది గురుదేవుని సేవ చేత ప్రాప్తమవుతుంది అందుకని గురుసేవ చేయి గురువును ఆరాధించు అతని కృపకు పాచుడవుక్క ఆ గురుదేవుని యొక్క అనుగ్రహం కలిగినట్లయితే నీకు తప్పకుండా తప్పమస్సారి మహావాక్యోపదేశం చేసి నేను తరింపజేస్తాడు భోగ మోక్షార్థినాం బ్రహ్మ విష్ణువీష పదకాంక్షిణ భక్తి రేవ గురవు దేవి నాణ్య పంత ఇది గోరువాడే గురువుని ఆశ్రయించి గురు భక్తి చేయాలి ఇట్లనే కాదు పారలౌకికమైనటువంటి ఉత్కృష్టమైన భోగాలు ప్రాప్తం కావాలంటే కూడా గురు భక్తి చేయాలంటాడు ఒకరికి స్వర్గం కావాలని తపస్ చేస్తున్నాడు అనుకో యజ్ఞాలు చేస్తున్నాడు అనుకో స్వర్గ కామో ఏ జేత అని శాస్త్రం చెప్పింది నీకు స్వర్గం పోవాలంటే స్వర్గం కావాలంటే యజ్ఞం చేయి దర్శ పూర్ణమాసభ్యా దర్శ పూర్ణమాస యాగం చేయి సోమేన ఏ జేత స్వర్గకామ సోమయాగం అని చెప్పింది మరి ఆ స్వర్గాన్ని కోరి ఏవైతే యజ్ఞం అంటే సామాన్యమా బాబా శరీరము తప్పింపబడుతుంది మానసికంగా కూడా విక్షేపం ఎక్కువ ఉంటుంది మరి ధన వ్యయమవుతుంది మరి కూర్చొని చేస్తుంటే ముక్కులకు నోట్లకు పొగాంతపోతూ ఉంటుంది మంటలన్నీ వస్తూ ఉంటాయి మంటలన్నీ ఎగుస్తూ ఉంటే వాటి యొక్క వేడికి తాళలేక కష్టపడుకుంటూ కళ్ళు మూసుకుంటూ ఆహుతులు వేయాల పడుతుంది మరి ఇంత కష్టపడి పొందేటువంటి ఫలము ఏదైతే ఉన్నదో ఆ స్వర్గం కావాలని చేస్తున్నాడు కదా ఆ స్వర్గం కావాలని యజ్ఞం ఏదైతే చేస్తున్నాడో ఆ యజ్ఞము నిర్విఘ్నంగా సమాప్తమయ్యి నీకు ఆ స్వర్గం ప్రాప్తం కావాలంటే కూడా గురుదేవుని అనుగ్రహమే కావాలి గురుసేవనే చేయాలి గురుభక్తే కావాలి గురుభక్తి లేకుండా నీకు స్వర్గం కావాలని వైకుంఠం కావాలని కైలాసం కావాలని నువ్వు ఏదైతే తప్పచేస్తావో వాటికి కూడా గురుభక్తి అవసరము అంటాడు గురుభక్తి లేకుండా పారలౌకికమైనటువంటి ఉత్కృష్ట భోగాలు కూడా నికు లభించవు భోగ భోగాల కోసమైనా మోక్షం కోసమైనా గురుసేవనే చెయ్యాలి గురుభక్తే తప్పకుండా చేయాలి బ్రహ్మ విష్ణు ఈశ పదకాంక్షణం బ్రహ్మ పదవి ఈశ్వర పదవి విష్ణు పదవి కావాలనే కోరిక కలిగినటువంటి వాళ్ళు కూడా గురుభక్తి చేయకుండా గత్యంతరం లేదు గురుభక్తి చేస్తేనే ఆ భోగాలు ప్రాప్తం అవుతాయి మోక్షం కావాలంటే మోక్షం ప్రాప్తం అవుతుంది భోగం కావాలన్నా మోక్షం కావాలన్నా గురు భక్తియే అత్యంత ఆవశ్యకము ఇంకో గత్యంతరం లేదు ఇంకో మార్గం లేదు అశుభానిచ కర్మాణి మహాపాతక జానిచ భక్తి క్షణేన దహతి తూల రాశిమి వానలహ సమస్త పాపకర్మలు ఏవైతే ఉన్నాయో నరకహేతువులైనటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురు చేత నాశనం కాలిపోతాయి అంటాడు దానికి దృష్టాంతం ఇచ్చాడు ఎంత పెద్ద దూది రాశి పత్తి పెద్ద రాశి ఉన్నదనుకో అయినా కూడా దానిలో ఒక్క నిప్పు రవ్వబడితే చాలు మొత్తం దహింపబడుతుంది గూడిదై కూలిపోతుంది అట్లా గురు భక్తి ఎంత పెద్ద పాపరాశి ఉన్నప్పటికీ కూడా సర్వనాశనం చేసి పడేస్తుంది గురు భక్తి అంత శ్రేష్టమైనటువంటిది అంటారు విశ్వాసాయ నమస్త సర్వసిద్ధి ప్రదాయినే ఏ నమృద్ధారు దృషద ఫలంత విఫలం ఫలం విశ్వాసం మనకు ఏదైనా సాధించాలని ఉంటే ప్రప్రథమంగా మనకు గురుదేవుని పట్ల శాస్త్రం పట్ల పరమ విశ్వాసం ఉండాలి పరమ విశ్వాసానికే పర్యాశబ్దం చేత ఏమన్నారు శ్రద్ధ అన్నారు శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కచిత వస్తు వస్తువుల శాస్త్రవచనముల ఎందు మరియు గురువచనముల ఎందు పరమ విశ్వాసం ఉండాలి పరమ విశ్వాసం అంటే ఎట్లా తప్పకుండా నేను గురుదేవుని యొక్క అనుగ్రహం చేత వారి వచనాలను నేను తప్పకుండా విశ్వాసం పెట్టి శ్రవణం మననం నిర్ధ్యాస చేసినట్లయితే గురువచనాలు శాస్త్రవచనాలు ఏవి తత్సమస్యాది మహావాక్యాలు వాటి ఎందు విశ్వాసం పెట్టినట్లయితే నేను తప్పకుండా తరిస్తాను అనేటువంటి పరమ విశ్వాసము ఉండాలి ఉంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్ సంతేంద్రియ జ్ఞానం లబ్ధరం శాంతిం అచురే నాది గచ్చతి ఇంకా నా పరమ విశ్వాసమే మనల్ని తప్పకుండా తరింపజేస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం లబ్ధో పరమశాంతి శ్రద్ధావంతునికే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే తత్క్షణమే ఏం ఆలస్యం లేకుండానే ముక్తుడైపోతాడు చూసారా శ్రద్ధ ఎంత పనిచేస్తుంది అందుకని పరమ విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ మోక్షము దగ్గర తీసుకెళ్ళేటువంటి ఆ పరమ విశ్వాసమునకే నమస్కారం అంటాడు ఆ విశ్వాసానికే నమస్కారం ఎందుకంటే ఆ విశ్వాసము మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది అందుకని ఆ పరమ విశ్వాసమునకు నమస్కారము అంటే తాత్పర్యమైంది అంత పవిత్రమైనటువంటి శ్రద్ధ ఏ విశ్వాసం ఉన్నదో దాన్ని ప్రతి ముముక్షువు పొందాలి ఆ శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే వాడు తప్పకుండా ధనుడు అవుతాడు సంశయం లేదు నయోగోనోనార్చ భ్రమకోపి ప్రలీయతే అమాయే కుల మార్గేస్ భక్తిరేవ విశిష్యతే చూసారా పరమ విశ్వాసము పెట్టి అకుంఠితమైనటువంటి శ్రద్ధతో గురుదేవుని యొక్క సేవ చేసినట్లయితే అటువంటి సేవ కంటే గొప్పది ఇంకొకటి లేదంటాడు భక్తురేవ విశిష్యత భక్తే చాలా శ్రేష్టమైనటువంటిది నా యోగ నా తపహ నా అర్చాక్రమ యోగము అంత శ్రేష్టమైంది కాదు తపస్సు అంత శ్రేష్టమైనది కాదు అర్చన పూజ మొదలైనటువంటివి కూడా గురు భక్తి కంటే శ్రేష్టమైనటువంటివి కావు అవన్నీ కూడా గురు గురుభక్తి ముందు అవన్నీ కూడా లీనమైపోతాయి విఫలమైపోతాయి అందుకని గురు గురుసేవ తప్పకుండా చెయ్యాలి సాక్షాత్ గురుమయే దేవి సర్వస్మిన్ భువన అంతరే కిన్ భక్తిమతం క్షేత్రే మంత్ర కేశాం నీధ్యే దేవి ఓ పార్వతి ఈ భువనం అంతా కూడా ఈ జగత్తంతా కూడా గురు స్వరూపమే నిండి నిభిడీకృతమై ఉంది అంటాడు అందువల్ల నువ్వు ఎక్కడెక్కడ దృష్టి సారించినా కాని అక్కడ గురురూపాన్ని దర్శించు అంటాడు ఎందుకంటే గురువు అంటే పెద్దది మరి అత్యంత పెద్దది ప్రపంచంలో ఏముంది బ్రహ్మము అంతే కదా బ్రహ్మమే కదా బ్రహ్మ అంటే బృహద్ వ్యాపనతి బ్రహ్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది ప్రపంచం దాని ఎందు ఒక మచ్చలాగా ఉన్నది శరీర విషయ తేలికనియాయి మరి జగత్తంతా వ్యాపించి నిండి నిభిడీకృతమై ఉన్నటువంటిది ఏ బ్రహ్మ చైతన్యం ఉన్నదో అదే కదా గురుస్వరూపము గురు సాక్షాత్ పరబ్రహ్మ అందుకని ఆ బ్రహ్మము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి అన్నిటికంటే పెద్దదై ఉన్నదో అదే గురుస్వరూపం కాబట్టి గురువు కంటే పెద్దవాడు ఎవరు ఉన్నారో గురువు కంటే బరువుంది గురువు కంటే పెద్దది ఏది చెప్పండి లోకంలో అందువల్ల సంపూర్ణ భువన భాండాలన్నీ కూడా గురు స్వరూపం చేత నిండి నిబిడీకృతమై ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడ చూసినా ఏ వస్తువును చూసినా గురు స్వరూపంగా భావించి నువ్వు దర్శించు నీ జన్మధన్యమే ఎత్ర ఎంత మనోయాతి తతర బ్రహ్మ దర్శనం తరచు గురు దర్శనము బ్రహ్మ గురువు వేరా భగవంతుని దర్శించు గురువునే దర్శించు సంసారం చేయడం తేలికైపోయింది జనులకు గురువే బరువు అయిపోయాడు ఎందుకంటే గురువు స్వభావమేది కదా బరువు ఉండేది సంసారం తేలికైపోయింది గురువే బరువు అయిపోతున్నాడు చూడు ఎంతమంది గురువుని ఆశ్రయిస్తుండ్రు ఎంతమంది గురువుని సేవిస్తున్నారు ఎంతమంది గురువు భక్తి చేస్తున్నారు కష్టమైపోయింది బరువు అయిపోయిన గురువు ఇంతకింతకు గురువుల పట్ల మహాత్ముల పట్ల శ్రద్ధ క్షీణించిపోతుంది ఎవరికైతే గురుభక్తి కలదో సర్వత్ర గురు స్వరూపాన్ని దర్శిస్తారో అటువంటి వానికి ఏ మంత్రం సిద్ధించదు అంటాడు ఏ మంత్రాన్ని నువ్వు ఉచ్చరించినా అది సిద్ధిస్తాయి అందుకని గురు మంత్రము సిద్ధించాలన్నా ఇంకా అన్య మంత్రాలు సిద్ధించాలన్నా గురు సేవయే చాలా అత్యావశ్యకము అని చెప్పబడింది గురు మనుష్య బుద్ధి మంత్రే చాక్షర బుద్ధికర కం చూసారా వ్యతిరేక ముఖంగా చెప్తున్నాడు ఎవడైతే గురుదేవుని ఎందు మనుష్య బుద్ధి పెడతాడు ఆ ఏమున్నదిలే మనలాగో మనిషే కదా మనలాగనే తింటాడు మనలాగానే స్నానం చేస్తాడు మనలాగానే మాట్లాడతాడు అంటే అంత మనలాగానే ఏం విశేషం కొమ్ములు గురువు ఒకప్పుడు మా దగ్గరనే ఉండే అరే మేము భిక్ష ఇచ్చినాం అయ్యా మేము భిక్ష ఇచ్చి మేము సాధనం గురువుకు ఏం గొప్ప అని చులకనైపోయాడు గురువు అటువంటి వాళ్లకు నరకమే గతి అంటున్నాడు ఇక్కడ శివుడు గురవు మనుష్య బుద్ధిష్ట మంత్రే చక్షర బుద్ధిక మంత్రం లేమున్నాయి ఓం నమో శివా ఓం నమో నారాయణ ఏమున్నదక్షరాలే కదా అక్షరాల్లో ఏం ఏం పవర్ ఉన్నది ఏం శక్తి ఉన్నది అవి మాకు ఏం తెచ్చి వాటిని అక్షరభావంతో చూస్తారే కాని మరణ త్రయతేది మంత్ర అనే భావన ఎవరికి లేదు జన్మ మరణ రూప సంసారం నుంచి మంత్రం దాని విలువ ఈ అగ్నిజంలోకి తెలుస్తలేదు ఏం అక్షరాలే కదా ఈ ఊరు ఏమున్నాయ అని ఇట్లా అక్షరబుద్ధి ఎవడైతే పెడతాడో మంత్రం ఎందు గురుదేవుని ఎందు పెడతాడో ప్రతి మాసం ప్రతిమలయందు విగ్రహాల ఎందు ఎవడైతే శిలాబుద్ధిని పెడతాడో వాడు నరకానికి పోతాడని చెప్పిన్నాడు శిలయందు శిలబుద్ధి కాదు శిలయందు భగవద్ దర్శనం చేసుకోవు పెట్టు అంటే అది ఫలం ఇస్తుంది లేకపోతే అది ఫలం ఇయ్యి శిలను దైవంగా భావించి దైవ పెట్టి ఉపాసించినట్లయితే వానికి మోక్షానికి కారణమవుతుంది అదే ఏమున్నదిలే ఏమో రాయే కదా బండరాయి అల్లేమున్నది అనుకుంటే వానికి అది కళ్యాణానికి హేతు అవుతుందా నరకానికి హేతు అవుతుంది తిరస్కరిస్తున్నాడు కదా అనాదరిస్తున్నాడు దాని ద్వారా అది పాపము కాబట్టి నరకానికి పోతాడు అందుకని గురువు ఎందు మనుష్య బుద్ధి అక్షరబుద్ధి మరి విగ్రహం నందు శిలాబుద్ధి కనుక వాడు నరకానికి పోతాడు గురువు నా మర్త్యం బుద్ధ్యేత ఏది బుద్ధ్యేత తస్య నా కదాచిద్ భవే సిద్ధి మంత్ర ఎర్వాదే వతార్చనై గురువును మర్చునిగా అంటే మనిషిగా భావించకూడదు అంటాడు మంత్రమును అక్షరాలుగా భావించొద్దు విగ్రహాలను శిలాలుగా భావించొద్దు అట్లా ఒకవేళ భావించినట్లయితే వానికి ఏ విధమైనటువంటి సిద్ధి లభించదు మంత్రసిద్ధి కలగదు మోక్షసిద్ధి కలగదు వానికి ఏ విధమైనటువంటి సిద్ధులు ప్రాప్తం కావు కానీ పోతాడు అంతే లక్షల మంత్రాలు చదివినా కానీ వానికి అవి సిద్ధించవు పురస్చరణ చేస్తారు కదా లక్షలు పురస్చరణ చేస్తారు అయినా కానీ ఏం ఉపయోగం లేవు మంత్రం నందు శ్రద్ధ పెట్టకపోతే అవి అక్షరాలు అని భావిస్తే వానికి ఎన్ని లక్షలు జపం చేసినా అక్షర లక్షలు జపం చేస్తారు కదా ఎన్ని లక్షలు జపం చేసినా అది ఫలాన్ని ఇవ్వదు వ్యర్థం అందుకని శ్రద్ధ ప్రధానమైనటువంటిది శ్రద్ధ పెట్టి నువ్వు కేవలం ఒక బండరాయిని అది విగ్రహం కూడా కాదు ఉట్టి బండరాయిని నువ్వు ఆరాధించినా కానీ ఫలమిస్తుంది ఆ రాయి అంటే దేవుడు కాదు కానీ రాయి అందు దేవుడు లేడు ఇట్లా ఎందుకు అణువణువులో చైతన్యం ఉన్నదా లేదా అస్థి ప్రియ రూపంలో మరి ఆ రాయిలో మరి ఆ రాయిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని భగవంతుడిగా భావించి ఆరాధించినట్లయితే అది నీకు అంతకాను శుద్ధి ద్వారా మోక్షానికి ఏదువైతుంది తప్పకుండా అందుకని భావన ప్రధానం శ్రద్ధ ప్రధానం విగ్రహాలను ఆరాధించిన వాళ్ళు కూడా తరించరా లేదా భక్తులు మనం భక్తుల యొక్క చరిత్రలు ఎన్ని వింటలేము మరి విగ్రహము అది ఒక రాయి అని అనుకుంటే అదే భగవత్ స్వరూపము భగవంతుడు స్వయంగా ఆడ ఎదుట నిలబడ్డాడు అనేటువంటి భావన చేతను అర్చించు ధ్యానించు భజించు పూజించు నీ జన్మ ధన్యమైతుంది అందుకని గురువు ఎందు మనుష్య బుద్ధి పెట్టరాదు మంత్రము అక్షర బుద్ధి పెట్టరాదు మరియు విగ్రహం నందు శిలాబుద్ధి పెట్టరాదు అని చెప్పినాడు శ్రీ గురుం ప్రాకృత సార్థం ఏ స్మరంతి వదంతి చ సుకృతం సర్వం పాతకం భవతి ప్రియేసారు శ్రీ గురుదేవుడు ప్రాకృత మనిషి సామాన్య మనిషి అని ఈ విధంగా భావన పెట్టినట్లయితే వాడు పాపాన్ని పొంది నరకానికి పోతాడు అని ప్రాకృత సార్థం ఏ శ్రీగురు స్మరంతి వదంతి చ ప్రాకృత పురుషులతో సమానముగా భావించి శ్రీగురువు పట్ల మాట్లాడుతారో చెప్పుతారో వాళ్ళు పాప యోనుల్లో పోతారు మహా పాపం చేసిన వాళ్ళు అవుతారు ఇంతే కాదు వాళ్ళు ఎప్పుడన్నా ఏ జన్మలోపలనన్నాలో లేకపోతే ఈ జన్మలోపలలో కించిత్ పుణ్యం కనుక చేసుకుంటున్నట్టు కూడా అది కూడా కాస్త నష్టమవుతుంది ఎంత పుణ్యరాశన్నా ఉండని వాడు గురువు పట్ల అనాదరణ దృష్టితోని కనుక చూసినట్లయితే వాను పుణ్యరాశ అంతా కూడా నష్టమైపోతుంది ఉంటా పాతకంలో పడిపోతాడు అని నలభై ఏడో స్థితి పర్యంతం తెలుసుకున్నాము విషయం రేపు తెలుసుకున్నాము హరి ఓం తచ్చం సహనా సహనో సహ వీర్యం వహి తమస్వహి